దేవుని పరిశుద్ధనామానికి స్తోత్రము స్థుతి కృతజ్ఞతలు చెల్లిస్తూ మరి సాయంకాల సమయంలో దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాను మరి మీకు హృదయపూర్వక వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక మరి సాయంకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ధన్యతను బట్టి మనం కృతజ్ఞతలు చెల్లించాలి ఆయనకు మహిమ తెచ్చేవారిగా మనము ఆయనను గణపరిచేలాగా మరి దేవుడు మనకు ఆయన ఆత్మకార్యము ఆయన పరిశుద్ధాత్మ నడిపింపు మనకు అనుగ్రహించిన గాక మరి ప్రార్థన ద్వారా మరి యొక్క మీటింగ్ను మనం ప్రారంభించుకుందాం ప్రజలక తప్పకుండా ప్రార్థన చేసుకుందాం ప్రభు నామం ఘనపరుస్తూ ఆయనకు స్థతి మహిమలు కలుగునట్టుగా ప్రార్థనలో పాల్గొందాం పరిశుద్ధుడవు మహాఘనుడవు అతిశ్రేష్ఠుడవు అందర్లో ప్రభా. గొప్ప దేవుడవు గొప్ప కార్యములు చేయవాడవు నాయన అద్వితీయుడు అయిన ఏసా గొప్ప నామం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీకు గొప్ప కార్యంల కొరకై ప్రభా నీకు కృతజ్ఞతాస్తిని చెల్లించుకుంటున్నాం ఇంతమట్టు ప్రభ మా జీవితాలలో మీరు చేసిన ఎన్నో గొప్ప మేళ్లను ప్రభ మేము తలంచుకుంటూ ప్రభా అను నా తండ్రి మమ్మల్ని సజీవ నిలబెట్టి ప్రభాని యొక్క మమ్మల్ని కూర్చోబెట్టి ప్రభ నా మమ్మల్ని పరిశీలించే మమ్మల్ని పరిశోధించేవాడవు నీ ఘనమైన నామంకు కార్యముల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏమిచ్చి కూడా ప్రభా మీరు తీర్చుకోవాలి ఏమి అయినా గొప్ప కారణం నుంచి వాడవు గొప్ప దేవుడు మాకున్నావు మాకు ధైర్యం మాకు ఇచ్చిన దేవుడవు నీకు వందనాలు అన్ని కాలములందు అన్ని స్థలములందుకరీతిగా ఉన్నవాడవు ప్రభ నిన్న నేడు నిరంతరం నతండి ఏకరీతిగా ఉన్న తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ గనుడమైన ఎస్ఐ పరిశుద్ధ నామం వందనాలు చెల్లిస్తున్నాం సాయంత్రకాల సమయం అందు ప్రతి ఒక్క బిడ్డన్ ప్రభా యొక్క సన్నిధాన్ని నడిపించండి ప్రతి ఒక్కరిని ప్రభ నీ యొక్క చేత ఆదరించండి ప్రభన తిరిక వాక్యం గైనా దాని ప్రకారం జీవించి కృపద చేయండి ఏసియమ్ సొంత తలంపులు మా సొంత శక్తి మా సొంత బలం అన్నిటిని కొట్టివేయండి నాయన నీకు గొప్ప కార్యం ధ్యానించటకు ప్రభా పరిశుద్ధాత్మను నడిపింపు ప్రేరణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ఏసియమాలోని లోపములను సరిచేయండి నా తండ్రి నీకు సన్నిధిలో మేము కూర్చున్నప్పుడు ప్రభా పరిశుద్ధముగా తండ్రి ఏకాగ్రతతో ప్రభుత్వ నీకు వాక్యం గై కొంటకు ప్రభా మమ్మల్ని ఆయతపరచమని నా ప్రభా ఆటంకపరుస్తున్న అంధకారం మంత్ర చీకటి శక్తులు దురాత్మ సమూహాలను లయపరచండి నా ప్రభా నీకు వాక్యం వినుటకు ప్రభా వేగిన పరచండి నాయన హృదయాలను తెరవండి ప్రభా మనోనేత్రం వెలిగించండి విపునైన వాక్యం బట్టి నీకు వందనాలు చేస్తున్నాం ప్రభా నీ యొక్క బిడన్ సిల్వచ్చ మారు బైబిల్లోని మన వాళ్ళని తెలియ చేటుకు ప్రభా మాకు ఇచ్చిన ఈ సమయం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఇంకా అనేకులు రావాలని ఆయన అనేకులు వినాలి ప్రభానతీ నీ యొక్క రాకడ సమీపం కనుక ప్రతి ఒక్కరు బలపరచబడాల ప్రభ స్థిరపరచబడాల విశ్వాసంలో కొనసాగాలని ఆయన మా పరుగును తుదముట్టించాల ప్రభా నీ కృపను కొరకే మేము ప్రార్థిస్తున్నాం నీ కరుణ కొరకే ప్రార్థిస్తున్నాం నీ కనికరం కొరకే ప్రార్థిస్తున్నాం అయినా ప్రభన తండ్రి ప్రతి ఒక్క బిడన్ యొక్క జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని బ్రతిమాల ఇంకా ఎంతో మంది ప్రభా బిడ్డలు నా తండ్రి విశ్వాసంలోకి రాలేకపోతున్నారు విగ్రహ ఆరాధనలో మునిగిపోయిన తండ్రి ప్రభా బిడ్డలందరినీ రండి ప్రభా నీ యొక్క చిత్తంలో నా తండ్రి నువ్వు ఎంత ప్రభా ఏర్పరచుకున్నావు ఆ బిడ్డలందరికీ తగిన కాలమందు నువ్వు ఆహారం దయచేసి నడిపించమని విశ్వాసంలో స్థిరపరచమని నీ యొక్క సిద్ధపరచమని ఏసయ శక్తి పరిణామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె మీరు పాటవాడండి సిస్టర్ ఓకే అన్న పాడతా Rachullah, rachullah, rachullah, rachullah, see you, no, rachullah, rachullah, rajulla rajulla raju siyonu raaju siyonu raaju na yesu painunna jerusalem na gruhamu siyonu raaju na yesu painunna jerusalem na gruhamu rajulla rajulla raju siyonu raaju rajulla rajulla raju siyonu raraaju siyonu raraaju naayesu painunna erushelemo na gruhamu siyonu raraaju naayesu painunna erushelemo na gruhamu thalli garbhamu nundi veeru chesi thandriyinte nundi nannu pilache <laughs> thalli garbhamu nundi veeru chesi thandriyinte ninunde nannu pilaci siyonu korake nannu yerparchina siyonu ra rajunaa yesu siyonu korake nannu yerparchina siyonu ra rajunaa yesu rajulla rajulla raju సియోను రాజు రాజుల రజుల రాజు సియోనురాజు సియో నూరాజు నాయసు పైను నా నా గృహము సియోనూరాజు నాయసు పైను నా ఎరుషలెమునా గృహము నిషేదింపబడే ారయీ సిల మూలారయీ నిషేదింపబడినారయీ సియోనూల మూలారయీ ఎన్ని కాలే నిన్ను ఎన్ను కొన్ని సియోనూర రాజు ఎన్ని కాలే నిన్ను ఎన్ను కొన్ని నా యేసు రాజు రాజుల రాజు సి onurara chu rajulla rajulla rachu siyonurara chu siyonurara chu na yesu painunna erushelemu na guruhamu siyonurara chu na yesu painunna erushelemu na guruhamu thank you anna praise solladana praise sister వంద నాలు దేవుని పరిశుభ్రాలి దేవుడు మనకు అనుగ్రహించినందుకు మీకు నడిపించండి పరిశుతురవ తండ్రి సర్వోన్నతుల మా ఏసయ్య మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకుని ఉన్నాం మీరు మాకు సహజకంగా నడిపించినందుకు మీకు ఎంతో మదనాలు తండ్రి ఈ యొక్క సాయంత్రం మీ సన్నిధికి తిరిగి వచ్చినాం ప్రభావ మీ సన్నిధిలోకి గడిపే అవకాశాన్ని మాకు ప్రార్థిస్తున్నాం మీ దగ్గరకు వచ్చిన వారిని మీరు తోసికొచ్చని మాకు తెలుసు ప్రభావ అటువంటి తన విశ్వాసంతో మీ సన్నిధికి వచ్చిండగా మా పట్ల మీకు కనికరం చూపించండినైనా ప్రభావ మా హలో ఇంకేమైనా బలి చూపించండి వారిని ఒప్పుకొని విడిచిపెట్టలో సహాయపడమని ప్రార్థిస్తున్నాం నేను అదేవిధంగా ప్రభావ అనేక ప్రాంతాలలో మిమ్మల్ని తిరిగి సేవ చేసి వస్తున్నాం బ్రదర్స్ సిస్టర్స్ అందరి గురించి మేము ప్రార్థిస్తుండగా ఆదరణ తెచ్చేయండి సమాధానం తెచ్చేయండి నేను సంతోషం ఎందుకు లోప్రభు పక్షుధాత్మైన ఆనందం అనుగ్రహించి మనం ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా నేను ఈ కాలము బహు భయంకరమైన కాలము అంతకుముందు ఎప్పుడు కాలం ప్రభావ ఎక్కడ చూసిన గలీవి ఎక్కడ చూసిన ఆందోళన యుద్ధ సమాచారాల గురించి వింటా ఉన్నాం ప్రభావ మూడవ ప్రపంచ యుద్ధము ఆరంభమయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి తండ్రి అయినా కానీ ప్రభా ముందేని విషయంలో భయపడకుండా ప్రభా ప్రతి శిక్షణం మీ అందు ఓ ప్రభా నిరీక్షణ కలిగి ఆదరణతో మేము జీవించాల సహాయపడమని ప్రార్థిస్తున్నాము మీ వాక్యాన్ని వింటుండగా ప్రభావ మాకు జీవన అనుగరించండి మాకు స్వస్థత మాకు ఆదరణ దేయండి అంచెలంచెలకు ఎదుగులాగా మీ అందు మీ వరకు సాక్షి ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్కరిని తిరిగి మీ కొరకు సంపూర్ణంగా సమర్పించుకొని జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ తయారు చేయడం యేసు క్రీస్తు పరుషుధనం వల్ల తండ్రి అమ్మాయి అండి ఈరోజు మార్చ్ తొమ్మిదవ తారీఖు రెండు సంవత్సరం బ్యాబిలోనియన్ గ్రిగోరీ క్యాలెండర్ ప్రకారంగా ప్రతిసారి దాన్ని మనం గ్రహిస్తున్నాము మనము పురాతనమైన బబులో నుంచి మర్మమయమైన బబులోని కాలంకి మనం తిరిగి అక్కడ మనం లేము కానీ ఈరోజు మటుకు ఆ మర్మమాయమైన బబులోని కాలంలో మనం ఉంటున్నాం ప్రతిసారి క్యాలెండర్ చూసినప్పుడు ప్రతిసారి ఆ యొక్క గోడ గడియారం చూసినప్పుడు ఆ యొక్క సెకండ్స్ నిడల్ని చూసినప్పుడల్లా మనకు ఇది జ్ఞాపకం చేపడుతూ ఉంటుంది మనం ఉంటుంది మహాబబులోను ఇది మర్మమయమైంది అంటే మిస్ట్రీ అంటాం ఇంగ్లీష్లో మిస్ట్రీ బబులోను అంటాం దీన్ని కాబట్టి ఈ మిస్ట్రీ బబులోను మర్మమైన బబులోని కాలంలో నువ్వు ఎక్కడున్నావు అనేది గ్రహించాలా నువ్వు ధనీయులువా లేక శత్రుఘ్నష అభ్యర్థులా లేక మీరు ఇంక వరు అదే రీతిగా మనం గతంలో చూసినా కూడా అనేక పర్యాలు ఈ ప్రతీ రాజ్యంలో చూసిన ఆ ఆల్మోస్ట్ ఆరు రాజ్యాలు మనం చూస్తూ ఉన్నాం కదా ఐగుప్తు మొదలుకొని రోమ సామ్రాజ్యం వరకు ఐదు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించిన రాజ్యాలు ఐగుప్తు అషూరియులు దాని తర్వాత బొలోనియులు దాని తర్వాత పారసికులు దాని తర్వాత గ్రేకీయులు దాని తర్వాత రోమియులు ఐదు రాజ్యాలు ప్రపంచాన్ని పరిపాలించినవి బహు కఠినంగా ప్రతి రాజ్యంలో నేను ఒకటి చూపించిన ఏంటంటే మూడు గుంపులు సర్పములు తేళ్ళు గొప్పచన సమూహం అవి ఎప్పుడు మనకి కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి ఏ గుంపులో ఉంటేవో గుర్తురిగి తెలుసుకో అనేది మన యొక్క పిలుపు ముఖ్యంగా మన గ్రూప్లో మన సహవాసంలో నువ్వు ఏ గుంపులోనో గుర్తి తెలుసుకోకపోతే ఏదో ఒక గుంపులో ఉండిపోతావు చివరికి తెలుసుకొని ప్రశ్చపడతావు కానీ మొదటనే ఇవన్నీ మీకు చెప్పబడ్డాయి కాబట్టి వీటిని పరిశీలించి జాగ్రత్తగా మిమ్మల్ని మీరు గుర్తించుకొని ఆయన కొరకు సమర్పించుకొని జీవించగలిగితే ఖచ్చితంగా నువ్వు దానితో అన్నట్టు ప్రభు నీ వంతులో నువ్వు ఉంటావు ధాన్యాలు అంటాడు కాబట్టి నువ్వు ను నీ వంతులో నువ్వు ఉండాలా అంటే తెలిసి ఏదో వంతు ఏ రోలో ఉంటావు మొదట ఉంటావా వెనకలుంటావా కాబట్టి మన ప్రభువు ఏ రీతిగా అయితే మనకి వీటన్నింటినీ అనుగ్రహించిండవు వీటిని పరిశీలించమన్నాడు లేఖ మొదట ఏం రాయబడిందో చదవమన్నాడు చదవలేదా అంటాడు మొదట ఏం రాయబడిందో చదవలేదా లేఖనాలని పరిశోధించలేదా రీసెర్చ్ చేయమంటున్నాడు కాబట్టి క్రైస్తవ జీవితంలో ఇది బహు ప్రాముఖ్యమైనది ఏంటది బైబిల్లో బైబిల్ జ్ఞానములో మనం అభివృద్ధి చెందాల దేవుని జ్ఞానమందు వర్దిల్లాలా తన కుమారుని జ్ఞానమందు వర్దిలట తండ్రి చిత్తం ఇవన్నీ మనం చూసిన గతంలో కాబట్టి యేసు ప్రభు సంబంధించిన విషయాలు బహుదీరంగా మనం నేర్చుకోవాలా ఆయన ఎటువంటి దేవుడు అనేది నేను గ్రహించగలిగి అనేకలకు దాన్ని ప్రకటించాలా అయితే మనము కొంతకాలం నుంచి ప్రకన గ్రంథము ఇరవైవ అధ్యాయాన్ని ధ్యానిస్తూ ఉన్నాం ప్రటన గ్రంథం ఇరవైవ అధ్యాయానికి వచ్చినామంటే దేవుడు ఈ లోకానికి తీర్పు తీర్చినాక ముఖ్యంగా మహాబబులోను కూలిపోయినాక దానికి తీర్పు తీర్చినాక అది మతపరమైన జీవితం మనం మనకు అందరికీ తెలుసు అందరిలో రెండు గుంపులు ఉంటాయి కూడా తెలుసు మనకి ఏ రీతిగా అయితే ప్రకృతి సజ్జమైన బవులో రెండు గుంపులు మనం చూస్తూ ఉంటాం కదా అదే రీతిగా కోరేష రాజు కాలంలో కూడా పారసిక రాజుల కాలంలో కూడా పారసికులు మాదీయులు బవుల రాజు కాలంలో కల్దీయులు మాదీయులు గుంపులు కలిసి రెండు గుంపులు అవి ఎప్పుడు ధాన్యాలకి శత్ర మిషకకి అభ్యున్నకి వ్యతిరేకంగా ఉన్నాయి గుంపులు అట్లా ప్రతి దశలో పర్లపరాజ్యానికి సంబంధించిన విషయాలలో మనం చూసినాం ఇవన్నీ ప్రతి దశలో దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా రెండు గుంపులు ఉంటాయి అని మనం చూస్తానేమో పాత కాలం మొదలుకొని ముఖ్యంగా కృత నిబంధన కాలంకి వచ్చినప్పటికీ సమస్తం క్రితమైనవి కాబట్టి ఈ రెండు గుంపులు బయట ఉండవు లోపలుంటాయి కానీ పాత నిబంధన రెండు గుంపులు బయట వారు వీరు వీరు వారవతారని మన ప్రభు ప్రకటించిన ప్రవచనం అది కాబట్టి కృతజ్ఞ పనులకు వచ్చేటప్పటికీ ఆ రెండు గుంపులు ఎవరు అంటే మనతో పాటు ఉంటారు మనలో ఉంటారు మన గ్రూప్స్లలో ఉంటారు మనతో పాటు పాటలు పాడతారు మనతో పాటు దేవుని సృతిస్తూ ఉంటారు ఉంటారు అమాంతంగా మనకు వ్యతిరేకంగా అవుతారు ఈశ్వర్ యోతి యోధి అట్లా తయారవుతారు కాబట్టి వీటన్నిటిని మనం బహు జాగ్రత్తగా పరిశీలించి వాక్యాన్ని స్వీకరించాలా చూడండి ఇరవై నాలుగు గంటల టైంలో దేవుడు మరిగించిన టైంలో ఎంతో ఆయన కొరకు సమర్పించగలుగుతున్నావు ప్రత్యేకంగా ఉదయలేస్తే ఆయనకి సమయం ఇవ్వగలుగుతున్నామా ఆశ్చర్యం నేను ఎన్నక పర్య గ్రహించిన ఏంటంటే ఆయనకు సమయం ఇవ్వకుండా ఆయన నుంచి ఏదో ఆశించడము వేషధారణ కదా ఆయనకు సమయం ఇవ్వాలా అంటే అర్థమేందంటే ఆయన చెప్పే ఆజ్ఞలని విన్ని జాగ్రత్తగా స్వీకరించి విధేయత చూపించాలి విధేత చూపించడమే కాదు నేను చూపిస్తున్న విధేయత అనడం కాదు దాన్ని పాటిస్తేనే విధేత చూపించినట్టు అంటే చెప్పిన పని చేస్తేనే విధేయత అన్నట్టు ఈ విషయంలో నేను కాంప్రమైజ్ కానీ ఎప్పుడు కూడా చెప్పిన పని చేయకపోతే కష్టాల పాలైత నేను నేను చూపిస్తూ వాక్యంలో ఎందుకంటే ఆ రోజుకి దేవుడు ఆ వాక్యం అనుగ్రహించాడు నువ్వు దాన్ని స్వీకరించకపోవడం వల్ల నువ్వు బహుశ్రమల పాలయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత దుఃఖంతో నేను చేయాల్సింది అని పశ్చాపడితే టైం తిరిగి రాదు అది పాస్ అన్నట్టు టైం అదొక్కటే ఈ సృష్టిలో మన కాలంలో మనం దాన్ని తిరిగి పొందుకోలేము ఒక్కసారి టైం గతించిందంటే దాన్ని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తెచ్చుకోలేవు అందుకే టైం అంటే బహు జాగ్రత్తగా మనం పరిశీలించాలి నీ వయసు ఎంతకాలం ఇట్లా ఉంటుంది చెప్పండి వృద్ధాప్యం వచ్చేస్తేనే ఉంటుంది కదా కానీ నేను మీకు చూపించిన గతంలో వృద్ధాప్యని ఎట్లా ఎదుర్కోవాలా దాన్ని రానియకుండా ఎట్లా కా ఆపాలా అని కూడా నేను చూపించిన కొన్ని విషయాలు కొంత కష్టం అనిపించవచ్చు వాకింగ్కి విరుద్ధంగా కానీ అది మనము అదగా పట్టించుకోమన్నట్టు ఎందుకంటే పసిపిల్లలకి ఇవి మనం బయలుపరచబడలేదు కదా పసిపిల్లలు పాలు త్రాగే సడన్లీ లేచి నడక నేర్చుకున్నంత మాత్రాన వాళ్ళు పెద్దవాళ్ళు కారు కదా పసిపిల్లలు పసిపిల్లలు లాగా ఉండి నేర్చుకుంటుంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళకి చేతులు పట్టుకొని నడిపించుకుంటే బలపరుస్తూ ఉంటారు ఒకేసారి సడన్లీ పసిపిల్లవాడు వచ్చి నేను పెద్దవాడిని అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తారు చెప్పేం చేయరు కదా కాబట్టి మనల్ని వీటన్నిటిని బహుగా పరిశీలించుకొని విధేయత చూపించాలా ఫస్ట్ పాయింట్ బైబుల్ అంతటా దేవునికి విధేయత చూపించడం అనేది బహు ప్రాముఖ్యమైంది అయితే దేవునికి విధేత చూపిస్తే చూపించడం అంటే దేవుడు నీకు దగ్గర ఎక్కడ కనిపిస్తుండ్రు కళ్ళకు కనిపించేది దేవుడు కాదు కదా నీ ఎత్తం లభిందంటే ఆయన చెప్పిన మాటలకు విధేయత చూపించచ్చు కానీ ఆయన నీత ఏ రీతిగా విధేయత చూపిస్తాం చెప్పండి కాబట్టి విధేయత అనేది బహు ప్రాముఖ్యమైంది ప్రతి వాక్యము చదివినప్పుడు నీకు హెచ్చరిస్తూ ఉంటుంది స్కూల్ మాస్టర్ అంటాడు కదా ధర్మశాస్త్రాన్ని పౌలు కాబట్టి అది అద్దం వంటిది అంటాడు అది హెచ్చరిస్తూ ఉంటుంది ప్రతిసారి నువ్వు ఆ హెచ్చరి తీసుకొని విధేయత చూపించి దాని ప్రకారంగా ముందుకు పోతే దేవుని ఆశీర్దాలు నీకు అనుగ్రహించేవాడి ఎందుకంటే విధేత కలిగిన పిల్లలకే మనం అన్ని బహుమానాలు ఇస్తాం కదా ఇళ్ళల్లో ఇప్పుడు ఇద్దరు కుమారులు ఉంటారు ఒక కుమారుడు విధేత చూపిస్తాడు ఇంకోటి చూపించాడు ఇంకోటి తిరుగుబాటు తన చేస్తూ ఉంటాడు విధేత చూపించిన బాబుకే బహుమానాలు ఇస్తాం తిరుగుబాటు చేసిన వాడికి ఏం చేస్తాం ఇవ్వం కదా ఇంకటి విలువ లేదు కాబట్టి తిరుగుబాటు చేసేవాడికి విలువలేదు కాబట్టి ఇవ్వమన్నట్టు కాబట్టి దేవుని వాక్యం పట్ల విధేత చూపించగలిగితేనే కానీ దాన్ని పాటించడం వల్ల కానీ దేవుని నుంచి మనం ఎట్టి పరిస్థితుల బహుమానాలు పొందుకోలేము పైగలిగినప్పటికీ ఎప్పుడు హెచ్చరిస్తూ కష్టాలు రాకముందే నువ్వు ఉపాస ప్రార్థనలతో అనే సన్నిధికి రావాలా కష్టాలు వచ్చినాక ఉపాస ప్రార్థనలు పనికిరావని ఎన్నిసాలని పిలిపించినా ఎందుకంటే సుఖానుభవంగా ఆశ్రయించిన కాలం అది నీకు సుఖంగా ఉన్నంతకాలము నువ్వు ఎప్పుడు ఉపాసం ఉండలేవు ఆయన సరిగ్గా సమయాన్ని కోరుకోలేదు బహుదూరంగా ఆయనకి వీపు చూపిస్తే మరి కాస్తాలు వచ్చినప్పుడు ఒక్కసారి ఆయన జరిగి వస్తే అని నువ్వు చేయలేదు కదా ప్రార్థన మరి దానికి దాని ఏమంటుంది బ్యాలెన్స్ ఆ బ్యాలెన్స్ లేవి కాబట్టి ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆ ప్రార్థనలు ముగించుకోవాలి తర్వాతనే మళ్ళీ తిరిగి రావాలి కాబట్టి శ్రమలు రాకముందటి నుంచి మనం ఉపాస ప్రార్థనలు ఉండాలి ఎందుకు ఉపాస ప్రార్థనలు అంటే కొంతమంది హెచ్చరించవచ్చు కానీ మనకు తెలుసు ఉపాస ప్రార్థనలు కనీసం ఉపాసం ఉంటుండేవాడు ఏ కారణమైనా కానీ కనీసం ఉపాసం ఉంటుండడు ప్రోత్సహించాలి మనం ప్రతి ఒక్కరిని తృణీకరించవద్దు వాడు ఎట్లా ఉపాసం ఉంటుండీ కొంతమంది తృణీకరిస్తుంటారు కొంతమంది ఈ రీతిగా పాటిస్తారు ఆ రీతిగా పాటిస్తారు పాటించింది సత్యం తెలిసేంత వరకు వాళ్ళు అతిథిగా పాటిస్తారు పరస్పరెళ్ళవారు సత్యం తెలిసినాక దాన్ని విలువని గ్రహించి పాటిస్తారు కాబట్టి పాటించే ఆచారబద్ధంగా జీవిస్తా ఇప్పుడు ఈ ఉదాహరణకి నలభై దినాలు ఉపాసం ఉంటారు మనుషులకి అది వాళ్ళకి అనుగ్రహించబడింది వాళ్ళకి వాళ్ళ సేవకులు అనుగ్రహించి చెప్పారు కాబట్టి వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు అని నేను తృణీకరించాము కనీసం ఈ టైంలో నేను ఉపాసం ఉంటుంటూ సంవత్సరానికి ఏ రోజు ఉంటారు ఉపాసం ఉండని అలవాటు పడతారు ఈ శరణం ఉపాసం ఉంటేనే కానీ అది బలపడదన్నట్టు అంతరంగ పురుషుడు బలపడాలంటే నీ బయటి పురుషుడు బలైనం కావాలా కాబట్టి ఉపాసం అందుకుంటాం అన్నట్టు ఏదైనా కారణం కావచ్చు కానీ ఉపాస ప్రార్థన చేసినప్పుడు మటుకు దేవుని సందిలో సమయం గడపాలా మీ పనులు మీరు చేసుకుంటారా ఉపాసం ఉండే అంటాడు మనకి గ్రంథంలో తర్వాత యశ గ్రంథాలు కూడా మనం చూస్తాము కాబట్టి ప్రకటన గ్రంథంలోని వాక్యాలను మనం ధ్యానిస్తూ ఉన్నాము ఇరవై వాద్యాలోని కొన్ని విషయాలని మొదటి ఆరు వచనాలు మనం పైనవరం నుంచి చూస్తూ ఉన్నాము మొదటి ఐదు వచనాలు సారి మలసరు చేతులు మరియు ఇది ఎప్పుడు జరుగుతుందంటే మహాబబ్బులోనికి శిక్ష విధిపబడినాక దేవుడు తన పెళ్లి కుమార్తె కొరకు వచ్చినాక పెళ్ళి ముగించినాక తను ఈ లోకానికి ఎట్లా తీర్పు తీర్చబోతుడు అన్న విషయమే అంటే మొదట తీర్పు దేవుని ఇంటో దారు మా కాలం అనేది మనం చూసినాం గతంలో ఎందుకు దేవుని ఇంటికే మొదటి తీర్పు అంటే వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు వాడుకోలేదు ఈ కూడా అంతే కదా వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని వాళ్ళు వాడుకోలేదు మాలకి గ్రంథంకి వచ్చేపటికి వాళ్ళు బహు దూరం వెళ్ళిపోయారు దేవునికి మూడు వందల సంవత్సరాలు బలు లేవు ఆరాధనలు లేవు ప్రవచనాలు లేవు మాలకి గ్రంథానికి మత ఇసు వార్తకి మధ్యలో గ్యాప్ అన్నట్టు అదే రీతిగా ఈ ఇరవైవ వచన గొచ్చేటప్పటికీ మతపం జీవితం ఏ రీతిగా ఉన్నదనేది మనకి ఇక్కడ అన్నట్టు ప్రతి దశలో ఆ రెండు గుంపులు మనకు కనిపిస్తూ ఉంటాయి సర్పములు తేళ్ళు అయితే మూడవ గుంపే గొప్ప జన సమూహము అది ఈ రెండి గుంపులలో చిక్కబడింది అన్నట్టు ముఖ్యంగా సర్పంని తేళ్ళు ఏరితిగా మూడో గుంపుని హైజాక్ చేసింది నేను కొన్ని మీకు చూపించిన నాలుగవ గుంపు మటుకు ఎప్పుడు బయట ఉంటుంది అని మొదటి మూడు గుంపుల సహవాసంగా ఎట్టి పరిస్థితుల్లో ఉండదు అది ఒకవేళ ఆ మూడు గుంపులు దాన్ని కలవలసి బహు జాగ్రత్తగా ప్రవర్తిస్తూ ఎక్కువ మాట్లాడరు జస్ట్ హలో హలో చెప్పి అలా జాపడు ఎందుకంటే వారి కోపంగా పాలు పొందద్దు అన్నట్టు కాబట్టి ఇరవై వచనంలో మనం ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే సైతానికి ఆయన సైతాన్ని ఏరితిగా బంధించింది అనేది అయితే ఇది ఎప్పుడు జరిగింది అనేది చాలామంది ప్రశ్న వేస్తుంటారు ఇంటర్నెట్లో కూడా చాలా ప్రశ్నలు ఉంటాయి వీటికి సంబంధించినవి చూడండి ఇప్పుడు నేను చదువుతుంటాను మొదటి వర్షం నుంచి మరియు పెద్ద సంఖ్యలను తన చే తన సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళకు చెవి ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చేట చూచి కాబట్టి ఈ దేవుదూత ఎవరు అనేది చాలామందికి ప్రశ్న నేను గతంలో మీకు ఎన్నిసార్లు చూపించిన పాత నిబంధన పుస్తకాలలో ఒక బాధ్యత అప్పగించబడింది వాళ్ళు వేరే ఆత్మీయ ప్రపంచానికి సంబంధించిన వాళ్ళు దేవునికి దేవుని సన్నిధిలో దివరాత్రాన్ని స్థుతించే వాళ్ళని అంటారు కేరుపులు కేరుపులు అంటారు కానీ శరాపులు శరాపులు అయితే కేరుపులు ఇంకొక మా ప్రపంచంలో ఉంటారు తదితర దూతలు మరి ఒక ప్రపంచంలో ఉండి దేవుని పనులన్నీ వాళ్ళు కొనసాగిస్తూ ఉంటారు మనకందరికీ తెలిసిన విషయమే దేవుదత్తలు అనే దేవుడు మనకు పరిచారకులుగా పెట్టిండు కాబట్టి ఈ దేవదత్తలు అందరూ పరిచారకులు అన్నట్టు అందుకే వాళ్ళు ఎప్పుడైనా కానీ పాత నిబంధనల పుస్తకాలలో మనం చూస్తామో వాళ్ళు క్రిందికి దిగొచ్చి మనుషులకి సహాయపడుతూ ఉంటారు వాళ్ళ పని అన్నట్టు అది అది పని కానీ వాళ్ళు తిరుగు ప్రార్తన అందులో మూడవ వంతు పడవేయబడ్డందుకు మనకు తెలుసు మూడవ వంతు అంటే ముప్పై అదే విధానంగా మనం చూస్తున్నాము పర్లోక రాజ్యం కూడా మూడు గుంపులు అని అది మూడో మూడో భాగం ఒకటేమో సర్పములు అంటే 33 మూడు శాతం సర్పములు అయితే ముప్పై మూడు శాతము మూడు శాతం ముప్పై మూడు పాయింట్ మూడు శాతము తేళ్ళు అయితే తక్కిన ముప్పై మూడు శాతము గొప్ప జన సమూహం కానీ పాయింట్ వన్ పర్సెంటే లక్షా నలభై నాలుగు వేల మందికి సంబంధించింది అది సంపూర్ణంగా హండ్రెడ్ అన్నట్టు అయితే ఈ పాయింట్ చిన్న గుంపు అది ప్రపంచమంతటా విస్తరించింది ఎక్కడెక్కడో ఉంటుంది మనకు కనిపించడం మూలాలు కానీ మొదటి మూడు గుంపులు మటుకు ఇప్పుడు బాహాటంగా మనకి కనిపిస్తూ ఉంటాయి అయితే ఇక్కడ మనం చూస్తున్నాము అగాధం యొక్క తాలపి చెవి గల ఒక దేవదూత అంటే ఈ దేవదూతకి ఎన్ని తాలపి చెవి అనుకరించబడి మనకు తెలియదు కానీ ఇక్కడ మటుకు అగాధం యొక్క తాలపు చెవి ఏస్టో అన్న మాటలు మనం చూస్తే సమస్య సృష్టి మీద అధికారం ఉన్నది ఆయనకి పేతురికి తాలపు చెవిలు ఇచ్చిండి ఆయన అట్లనే అనేకమైన తాలపు చెవిలు గలవు కానీ ఇక్కడ పరలోకంని దిగివచ్చాడు పరలోకం దిగి వచ్చే వాళ్ళు ఎవరు ఏసీ పరుగు తప్ప ఎవరు పరలోకం దిగి వచ్చిన వారు లేరు పైకి పోయినవారు లేరు అంటాడు కాబట్టి ఏసుపురవుకి ఒక రకంగా సూచనలాగా ఉంది చెప్పబడుతుంది కొంచెం ఆగుతానికి అర్థమవుతుంది అన్నట్టు అయితే రెండవ వర్షంకి వచ్చేటప్పటికి ఇప్పుడు దాన్ని మనం అర్థం చేసుకోగలము అతడు ఆది సర్పమును అనగా అపవాది అను అపవాది సాతనము అను ఘట సర్పము ఇక్కడ మూడు రకాల పేర్లు సైతానికి దృష్టికి అప్పగించబడ్డాయి అపవాది అని ఒకటి ఒకటేమో ఆది సర్పము ఇంకోటి అపవాది అని సాతనని అను ఆ ఘట కాబట్టి ఆది అపవాది ఘట సర్పం మూడు పేర్లున్నాయి ఆది సర్పము అపవాది ఘట సర్పం కాబట్టి మనకు మనం చూసినాము ఆ దేవుని సృష్టిలోని మూడు ప్రపంచాలలో మటుకు మనకు మనకు అధికారం ఇచ్చింది కానీ మనం పోగొట్టుకున్నాము ఆదమ్మ వలన పాపం వలన కానీ ఎప్పుడైతే రక్షింపబడుతుో అది తిరిగిని కాని అప్పగించబడుతుంది అందుకే రక్షణ అనుభవం అవసరం అనేటి చాలామంది ఏమంటుంటే రక్షణ కొన్ని వేల సంవత్సరాలు వింటున్న మాటనే ఒకడు కృతజ్ఞ జన్మిస్తే పర్లక రాజ్యం చూడడు ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పర్లక రాజ్యంలో ప్రవేశించాడు రక్షణ అనుభవం మూడు దశలుగా మూడు దశల వారీగా అనుగ్రహించబడింది అని అర్థం అంటే నీ జీవితాంతము దాన్ని నేను కొనసాగించుకోవాలా నీ పిలుపును నీ ఏర్పాటును నిశ్చయం చేసుకోమంటాడు కదా పౌరు భక్తుడు కాబట్టి దీన్ని ఏ రీతిగా నిశ్చయం చేసుకోవాలంటే నీ ఆత్మ నీ ప్రాణము నీ శరీరము ఇవన్నీ విమోచింపబడాలంటాడు కాబట్టి ప్రతి దశలో మనకి మూడు మూడు అనేది కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కూడా సాధారణుడు ఎట్లా ఉన్నట ఆది సర్పము అపవాది ఘట సర్పం మూడు అన్నట్టు కాబట్టి ఈ మూడు ఒకటే గతంలో ఎన్నిసార్లు నేను చూపించిన మృగాలు అన్ని ఒకటే ప్రకటన గ్ర గ్రంథంలో కనిపించే మృగాలు పన్నెండవ అధ్యాయం నుంచి మనం చూస్తాం కదా మృగాలకు సంబంధించిన ప్రకటన గ్రంథంలో పన్నెండు అధ్యాయంలో మొట్టమొదటిసారి కనిపించే మృగము గత సర్పము అక్కడి మకరము అని మనం చూసినాం ఇవన్నీ ఒకటే అనేది ఇక్కడ మనకు ఉపయోగపడుతుంది వాడు కూడా త్రిత్వాన్ని ఏర్పరచుకున్నాడు ట్రినిటీ ఆఫ్ శాటన్ అంటాం ఇంగ్లీష్లో సాతాను యొక్క త్రిత్వం ఉంటాం వాడు ఈ రీతిగా ఘట సర్పంలాగా దాని తర్వాత ఆది సర్పంలాగా అపవాదిలాగా వాడు ఇక్కడ కనిపిస్తాడు అది దేవుడు చూపిస్తున్నట్టు ఇక్కడికి అయితే ఈ దేవుడుత పాండోపాన్ని దిగి వచ్చిన దేవుడుత ఏం చేస్తున్నాడు ఈ సతానుని పట్టుకొని వెయ్యి సంవత్సరంలో వాడిని బంధించి అగాధంలో పడవేసిండు ఇది ఈ వెయ్యి సంవత్సరంలో అనేది ఎక్కడి నుంచి మనకు వస్తుంది అనేది మనం స్లోగా ఒకదాన్ని మేము ఒకటి చూస్తారు దానికి ఇప్పుడు మూడో వర్షం చూడండి ఈ వాక్యం అంతా ఈరోజు మనం చూడబోయేదంతా వెయ్యి సంవత్సరానికి సంబంధించింది వచ్చే వారం కూడా మట్ వచ్చే వారం కూడా దీనికి సంబంధించినవి కొన్ని సిరీస్ లాగా ఎపిసోడ్స్ లాగా మనం చూడబోతున్నాం ఈ వెయ్యి సంవత్సరాలకు సంబంధించిన బోధ ఇది ఒక క్లూ మీకు ఇస్తున్న ఇప్పుడే ఒకటి ఏంటంటే ఇది ప్రకృతి సహజమైన వెయ్యి సంవత్సరంలా లేక చిహ్న చెప్పబడ్డ వెయ్యి సంవత్సరంలా ప్రశ్నకి మనం జవాబు ఎత్తుకోవాలా నేను మటుకు దాన్ని చిహ్న పరంగానే స్వీకరిస్తున్నా కానీ ప్రపంచమంతటా చర్చి దాన్ని ప్రకృతి సహజంగా తీసుకుంటుంది అంటే లిటరల్గా అంటాం ఇంగ్లీష్లో లిటరల్గా చూపు వేలులాగంటాం చూపు వేలు అంటే కండ్లకు కనిపించేలాగన వెయ్యి సంవత్సరంలో అంటే ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సం మనం ఇరవై ఐదవ ఉన్నాం అతనే రెండు వేల ఇరవై ఐదు నాలుగు సంవత్సరాల క్రితము కొన్ని సంవత్సరాలు అయిపోయినాయి గడిచిన అయిపోయినాయి ఆల్మోస్ట్ అవి నాలుగు వేల సంవత్సరాలు అన్నట్టు సంవత్సరాలు మన ప్రభు మరణించి సమాచేపడి తిరిగి లేచిన కాలం వదులుకొని ఈరోజు వరకు రెండు సంవత్సరాలు అంటే ఆరు సంవత్సరాలు గడిచిపోయినాయి ఇప్పుడు మనం జీవిస్తుంది ఏడు వేల సంవత్సరముల ఆరంభంలో అంటే ఏడు వేలు అంటే ఆరు వేల అంటే ఆరు వేలు అయిపోయాక ఏడవ వేల ఆరంభమైంది ఏడవ సంవత్సరం ఏడు వేల సంవత్సరాలు అందులో ఇరవై సంవత్సరాలు గడిచిపోయినాయి తగ్గినాయి ఇంకా కొన్ని నేను కాబట్టి వీటిని కొంచెం ఇదంతా నంబర్స్కి సంబంధించింది కాబట్టి ఎవరికైనా మ్యాథమెటిక్స్ లెక్కలు జ్ఞానం ఉంటేనే కానీ వింటేసరిగా అర్థం చేసుకోలేము అన్నట్టు ఎందుకంటే బైబిల్ ఎప్పుడు కూడా ఇటువంటి విషయాలలో సైలెంట్గా ఉండదు అన్నట్టు కాబట్టి మౌనంగా ఉండదు అవి ఏదో రూపకంగా జవాబులని మనకి అనుగ్రహిస్తూనే ఉంటుంది అన్నట్టు వాక్యం కవర్చిప్పుడు ఈ సాతాను పట్టుకొని వెయ్యి సంవత్సరంలో వాళ్ళని బంధించి అగధలా మూడవ చూడు ఆ వెయ్యి సంవత్సరంలో వరకు ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధంను మూసి దానికి ముద్ర వేసాను అటుపి మఠవాడు కొంచెం కాలము విడిచిపెట్ట పడవలేను కాబట్టి ఇక్కడ దశల కనిపిస్తుంది ఏం చేస్తుండే ఈ దేవదూత ఈ దేవుదూత ఏం చేస్తున్నాడు బాగా అర్థం చేసుకోండి వెయ్యి బంధించాడు అగాధంలో పడవేసాడు బంధించిండు తర్వాత వెయ్యి సంవత్సరంలో గడిచే వరకు ఇక జన్మను మోసపరచుకున్నట్లు అగాధలను మూసిండు దానికి ముద్ర వేశాను కాబట్టి మనకు తెలుసు ముద్రలు వేసేవాడు ముద్రలు తీసేవాడు వేసే ఆరు ముద్ర ఏడు ముద్రలకు సంబంధించిన గోదామాన్ని చెప్పి చూసాం అవన్నీ ఏడు గుర్రలకు సంబంధించిన గోదామని చూస్తున్నాం కాబట్టి ప్రతిదీ ఆయన ఆరంభించాల్సిందే ఎందుకంటే సమస్త సృష్టి మీద అధికారం తిరిగి పొందుకున్నాడు ఆయన తన ప్రాణాన్ని క్రయదనంగా పెట్టి ఈ సృష్టిని తిరిగి కొనుక్కున్నాడు కాబట్టి ఆయనకు అధికారం ఉంది ఇది అయినది సమస్తమైనది మొన్న ఒక బ్రదర్ ఫోన్ చేసిండు నాకు చాలా కాలం తర్వాత ఫోన్ చేస్తున్నాడు వేరే నా పరిస్థితి చాలా అన్యాయంగా నేను అప్పులు పాలైపోయినాను నేను ఇప్పుడు చనిపోనుకుంటున్నాను కానీ నేను మీకు తెలుసు కదా చనిపోవడం చనిపోవడానికి పాపమ్మని తెలుసు కదా ఎందుకంటే ఇది మీ శర్రం కాదు మీ జీవం కానీ కాదు మనకు అనుగ్రహించబడిన బహుమానం అది దానము కాబట్టి ఎవరిచ్చినో నువ్వు వాళ్ళు తీసుకోవాల్సిందే కానీ నీ నువ్వు తీసుకుంటే నీకు అది మరీ శిక్ష నీ ప్రాణం మీద నీకు అధికారం లేదు నీ శరీరం మీద నీకు అధికారం లేదు అది అనుగ్రహించిన బాడీ కాబట్టి మళ్ళీ ఏం బైబిల్ ఏమంటుంది చెప్పారంటే బైబిల్ ఇట్లనే అంటుంది నీ శరీరం మీద నీకు అధికారం లేదు నువ్వు ఆయన సొత్తు కాబట్టి నువ్వు నీ జీవితాన్ని నీ ప్రాణాన్ని తీసుకోవడానికి నీకు అధికారం లేదు జీవితాంతం నరకంలో బాధపడొస్తుంది తర్వాత అక్కడ చనిపోయినకూడా మరి నేను అప్పులు పాలైన కాదు అప్పులు తీర్చలే కాగలరు తీర్చలేని సిద్ధంగా కదా అంటే దేవుని ఖచ్చితంగా ఒక మార్గం ఇస్తారు కదా అప్పులు తీర్చే మార్గం కొన్ని సంవత్సరాల క్రితం నీ ఇద్దరు సేవకులు తీర్మానించుకొని ఉదయం పూట నాకు ఫోన్ చేసింది నేను సాయంత్రం పోయి వాళ్ళకి చెప్పి నా సలహాలు ఇచ్చిన ఐడియాస్ ఇచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళ జీవితాలు చాలా గంభీరంగా ఉన్నాయి మస్తు లక్షల కొద్ది డబ్బులు సంపాదించుకున్నారు కార్లల్లో పెద్ద ఇందలు ఉన్నారు ఈరోజు ఎందుకు అంటే ఆ రోజు వాళ్ళు స్వీకరించి విధానం చేపించారు నాకు కాదు వాక్యానికి ఆయన ఇచ్చే సలహాలకి నేను మూన్నర దినాన్ని కూడా ఇంకొక బ్రదర్ అదిరేతాను నేను ఇంకా చనిపోదాం అనుకుంటాను ఎందుకంటే నేను అప్పులు తీర్చలేకపోతున్నాను అవును అప్పులు తీర్చకుండా చనిపోతే మళ్ళీ ఎవరి దగ్గర అప్పు తీసుకున్నావో వానికి నువ్వు బానిసవే కదా బైబుల్ వాక్యం ప్రకారంగా నువ్వు చనిపోయాక కూడా నువ్వు బానిసవే అప్పు తీర్చకుండా కాలం ముగించడానికి వీల్లేదు కదా నీవు సవాలు తీసుకొని దాన్ని అప్పును తీర్చినాకనే నీ కాలాన్ని ముగించుకోవాలి కాంప్రమైజ్ అయ్యి సొంత తలంకులు ఉపయోగిస్తే ఇట్లుంటుంది మనుషులు వస్తే అందరికీ వస్తాయి సమస్యలు నేను అనేక పర్యలు అదే హెచ్చరిస్తూ ఉంటాను సమస్యలు రాకముందు ఎందుకు జాగ్రత్త వరద రాకముందే తరి కట్టుకోవాలంటారు కదా ఆంధ్రా దిక్కు వరద వచ్చినాక కట్టుకుంటే ఉంది అర్థం అది కొట్టుకోబోతుంది కాబట్టి ఇవన్నీ మనకి ఎన్నిసార్లు ప్రభువు మాట్లాడుతున్నాడు వాటికి తగినట్లు మనం ముందుకు జీవించలేకపోతున్నాం చూడండి దుష్టిని పని ఏంది అంటే వాడు మోసపరచంటే మూడో ప్రశ్న చూడండి ఇక జనములను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేశాను కాబట్టి నేను ఖచ్చితంగా దీనిని నమ్మకాలని ఏంటంటే సరే ఇంటర్నెట్లో ఎవరన్నా అనుకోవచ్చు మనం ఎవరికి వ్యతిరేకం కాదు ఎవరి గురించి వ్యతిరేకంగా మనం ప్రకటించము కూడా మనకు పిలిపే కాదు ఎందుకంటే ఎవడి మీద ఎటువంటి కోపం ఉందో మనకు తెలియదు అనవసరంగా దేవుడిని ఉగ్రతకు మనమిండి బానిసలం కావాల కాబట్టి ముద్ర వేసేవాడు దేవుడు తప్ప ఎవరు కాదు ముద్రలు తీసేవాడు కూడా గొర్రెపిల్లని అని మనకు తెలుసు వ్యూహను ఏడుస్తున్నట్టు మనం చూడలేదా గతంలో తండ్రి చేతిలో ముద్రించబడ్డవి ఉన్నాయి ఈ ముద్రలు విప్పడానికి ఎవరు యోగ్యత గలవారు అంటే సృష్టిలో ఎవరు లేడు అని ఏడుస్తున్నాడు ఎవరు రాట్లాడు ముందుకి అప్పుడు ఏడవకు ఇప్పుడు చూడు అన్నాడు యుద్ధ గోత్రం నుంచి వచ్చిన ఆ యొక్క గొర్రెపిల్ల ముద్రలు ఎందుకంటే ముద్రలు విప్ ముద్రలు వేసిన వాడికే వాటిని విప్పే యోగ్యత ఉంటుందన్న సత్యం మనం గ్రహించాల కాబట్టి ఏసుతో సంబంధించింది ఇది అయితే దీనికి సంబంధించిన బోధల్లో రకరకాలుగా బోధలు ప్రపంచాత్మకంగా ఉంటాయి కానీ మనం ఒకటే గ్రహించాలి ఏంటంటే సైతాన్ని బంధించిన ఎవరు ఆ ఘట్ట సర్పాన్ని ఎవరు మనకు తెలిసిది సెలవులో మన ప్రభు చేసిన ఆ యొక్క బలియాగం తన ప్రాణాన్ని అక్కడ అర్పించినప్పుడు ఏం జరిగిందని మనం గతంలో చూసినాం కదా దృష్టిని వాడి అనుచరులను నిరాదాయలుగా చేసినది మన దేవుడు కాబట్టి వాడు ఎక్కడ బంధింపబడి వాడు ఇంకా ఎప్పటికి కూడా మనుషుల్ని మోసగించకుండా దేవుడు వాడిని అక్కడ బంధించినట్టే మనం చూస్తూ కానీ ఈ వెయ్యంలకు సంబంధించిన విషయాల గురించి మనం ముఖ్యంగా ధ్యానిస్తూ ఉన్నాము ఎందుకంటే ఈ ఈ యొక్క ముఖ్యంగా ఈ అధ్యయమంతా వెయ్యి ఏళ్ళకి సంబంధించి నిజంగా వెయ్యి ఏళ్ళ పరిపాలన ఉందా లేదా అన్న విషయాల గురించి వీటిని గురించి మనం ఇక్కడ అధ్యయనించాల్సి వస్తుంది అందుకే ఇది కొంతకాలం దీర్ఘంగా పోతుంది తెలుసు కొన్ని సండేస్ వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఒకేసారి వీటన్నింటిని రిలీజ్ చేయలేము కూడా ఎందుకంటే అంత అయోమయ స్థితిలో పడిపోతుంది మనం అయితే ఇప్పుడు చూడండి నాలుగో వచ్చినానికి కొంత క్లూ ఇస్తున్నాడు దేవుడు ఏందా అంటే కొంతకాలం వాడిని విడిచిపెట్టిండు దాని తర్వాత వాడికి శాశ్వతమైన శిక్ష ఉండబోతుంది వెయ్యి రేళ్ళు ఎప్పుడు జరిగినాయి అనేది మనం ఎప్పుడు జరిగినాయి లేక జరగబోతున్నాయి భవిష్యత్తులో అదే గతంలో నేను చూపించిన ప్రీ మిలేనియలిజం డ్యూరింగ్ పోస్ట్ మిలేనియలిజం అన్న సం విషయాల గురించి నేను చూపించాను ఎందుకంటే వాటర్ రికార్డింగ్స్ పోయినస్ వారం రికార్డింగ్స్ చూసుకుంటే మీకు ముఖ్యంగా అట్టిపోయిన వారం రికార్డింగ్లో అది దీర్ఘంగా విశదీకరించినట్లు మీరు గ్రహించగలరు అయితే ఇక్కడ చూడండి నాలుగవ అర్షంకి వచ్చేటప్పటికీ అంతటా ఎప్పుడు వాడు కొంతకాలం విడిచిపెట్టబడినక అంతటా సింహాసనములను సూచిస్తుంది వాటి మీద ఆశీనులై ఎండ్రి వారిని వారికి విమర్శ చేయటకు అధికారము ఇయ్యబడేను అయితే విమర్శ అంటే తీర్పు కదా అయితే సింహాసనాలను చూస్తుండైనా వాటి మీద అనేక మంది కూర్చున్నారంట వీళ్ళు ఎవరు ఎట్లా అర్థం చేసుకుంటారు సింహాసనం లేబడ్డాయి వాటి మీద వాటి మీద ఆశీనులయిండు వారికి విమర్శ చేయుటకు అధికారము ఇవ్వబడేను మరియు క్రూర మృగములకైనా ఇప్పుడు చూడండి బాగా క్రూర దాని ప్రతిమకైనా నమస్కారము చెయ్య తమ నొసలయందును కానీ చేతులందును కానీ దాని ముద్ర వేయించుకోనని వారిని యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరేదనము చేపడిన వారి ఆత్మలను చూచి ఇది మన రికార్డింగ్స్లో చాలాసార్లు మనం చూసినాం బలిపీఠపు క్రింది ఆత్మలు అన్న రికార్డింగ్ నిరూపణ చేస్తే ఎవరు విలో తెలుసుకుపోతుంది తర్వాత నేను చూపించిన విధానంగా ఆ వాక్యంలో క్రైస్తవులు అందరూ మరణిస్తారు అందరూ హతసాక్షులు అవుతారు అని నేను చూపించిన కానీ ఒక చిన్న గుంపే ఎప్పుడు జాగ్రత్తగా కాపాడబడుతూ ఉంటుంది అదే లక్షా నలభై నాలుగు వేల మంది సంబంధించిన బోధ కాబట్టి ఇప్పుడు చూడండి గతంలో నేను రికార్డింగ్స్ చూపించిన ముఖ్యంగా బృగానికి సంబంధించిన బోధలో భృగం యొక్క సంఖ్య అది మనిషి యొక్క సంఖ్య అని కూడా చూపించాను మీకు నేను తర్వాత నుదుటి మీద ఎవరు వేయించుకుంటారు తమ చేతుల మీద ఎవరు వేయించుకుంటారో కూడా నేను చెప్పాను ఈ పడింగ్స్లో అది ఇక్కడ చూడండి తమ నొసల ఎందు కానీ చేతుల ముద్ర వేయించుకోనని వారిని ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం దేవుని వాక్యం నిమిత్తం చిరచ్ఛేదనం చేయబడిన వారి ఆత్మలను చూచి తిని దీన్ని బహు సున్యాసంగా అర్థం చేసుకోగలం మనం ఇప్పుడు ఎందుకంటే బలిపీట క్రింద ఆత్మలంటే గొప్ప జన సమూహం అందరూ హతసాక్షులు అవుతారు ఎందుకు అంటే వాళ్ళు సత్యాన్ని గ్రహించేటప్పటికీ బహు ఆలస్యం అయిపోతుంది కాబట్టి వారు సత్యాన్ని గ్రహించగానే ఏం జరిగింది వారు నొసర్లందు కానీ చేతులందు కానీ ముద్ర వేయించుకొని లేదు అందుకు శిరచ్చేదనం చేయబడినరు ఎవరైతే ప్రతిమ్మనం మొక్కారో ఎవరైతే ముద్రలు వేసుకోరో వాళ్ళందరినీ చంపాలా అన్నదే దృష్టిని యొక్క పని అన్నట్టు అయితే వాళ్ళు ఎన రీతిగా చంప ఎందుకు చంపడండి అంటే ఏసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం తర్వాత రెండు దేవుని వాక్యం నిమిత్తం ఏసు విషయమై తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం ఇతనే రక్షకుడు అని చెప్పడం తర్వాత దేవుని వాక్యం నిమిత్తం ఎవరి వాక్యం ఏ స్లో వాక్యమే తనే తను రక్షకుడు అని చెప్పడము తనే వాక్యము అని చెప్పడం కేసుప్రభు వాక్యం అని చెప్పడం వాటిని బహు లేటుగా వాళ్ళు ప్రకటించడం ఆరంభించారు అప్పుడు చనిపోతారు అంతకుముందు వాళ్ళు వాటిని ప్రకటించలేదని నేను చూపించిన ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధలో వీరికి ఎంతో శక్తి ఉంది కానీ దాన్ని ఎప్పుడు పాటించలేదని కూడా చూపించిన ఇద్దరు సాక్షి బోధలో వారికి మోసేలాగా ఏలియలాగా బహుమానం అనుగ్రహించబడింది కానీ ఏ రోజు వాళ్ళు మోసేలాగా జీవించలేదు ఏ రోజు వారు ఏలియలాగా జీవించలేదని నేను చూపించిన వాక్యం అంటే వారి పిలుపులని నిరర్థకం చేసుకున్నారు వాళ్ళు అన్న విషయం దాన్ని వేస్ట్ చేసుకున్నారు అన్న విషయాన్ని నేను మీకు మటుకు చూపించినాను ఆ రోజు రికార్డింగ్స్లో ఓల్డ్ రికార్డింగ్స్లో ఉంటే ప్రతిసారి నేను అవి ఏమీ కలి చెప్తుంటాను ఎందుకంటే ఇవి లైఫ్ టైమ్ ధ్యానించాల్సిన వాక్యాలి ప్రతిరోజు ఒక అంశంని తీసుకొని ధ్యానించాల్సిన విధానం ఇది ఎందుకంటే నీ లైఫ్ అంతా ముగించినా కూడా దీన్ని నువ్వు సంపూర్ణంగా అర్థం చేసుకోలేవు అన్నట్టు నాకు అంతా తెలుసు ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు కాబట్టి గొప్ప జన సమూహం అందరూ మరణించడం తర్వాత నొసర్లయంతో ముద్రించుకున్న వాళ్ళు ఎవరు మృ చేతి మీద ముద్రించుకున్న వాళ్ళు ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలి చేతి మీద ముద్రించుకోవడం అంటాం వాళ్ళని అంటాం ఎవరన్నా చెప్పవచ్చు రికార్డింగ్ ప్రాబ్లమ్ ఉంటే మనకి సౌండ్ ప్రాబ్లం ఉన్నా చెప్పాల సరిగా రికార్డింగ్ వినికైపోతే కూడా నేను చెప్పాలా సౌండ్ కాబట్టి ఈ శిరఛేదనం చేపడ్డ వాళ్ళందరూ గొప్ప జన సమూహము అన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూడండి వీళ్ళు ఎప్పుడు వీరు వీరు బ్రతికిన వారి ఎవరు లక్ష్మి గొప్ప జనసమూహం వీరు బ్రతికిన వారి వెయ్యి సంవత్సరంలో క్రీస్తు కూడా రాజ్యము చేసేది ఇక్కడి నుంచే తీసుకుంటారు అన్నట్టు ఏసు పరువులతో పాటు రాజ్యం చేయడం వెయ్యి మనం కూడా ఆయనతో పాటు పరిపాలిస్తాము అనేది బోధ ప్రపంచాత్మకంగా ఈరోజు కూడా అయితే దాని తర్వాత చూడండి ఆ వెయ్యి సంవత్సరములు గడిచి వరకు కడమ బ్రతకలేదు అంటే ఈ శిరఛేదనం చేయబడిన వారేమో పరిపాలిస్తారు తక్కిన వాళ్ళు వెయ్యి సంవత్సరంలో గడిచే వరకు బ్రతకలేదంట అంటే ఇంకెంతమంది చనిపోయారు కూడా మనకు తెలుస్తుంది అక్కడ అంటే ఒక గుంపైతే ఉంది గొప్ప జన సమానందరు చనిపోయారు కానీ ఇంకా కొంతమంది మృతులు బ్రతకలేదంట కాబట్టి ఈ శిరఛేదనం చేయబడ్డవారు మొదటి పునరుద్ధరణంలో పాలు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది ఎందుకు చూడండి ఆరోసంలో ఈ మొదటి పునరుద్ధానమున పాలు పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులను పరిశుద్ధులై ఉందరు ఇంటి వారి మీద రెండవ మరణముకు అధికారము లేదు వీరి దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుగరు అయితే మనం రికార్డింగ్స్లో మన గ్రూప్స్లో మనం ఎన్నిసార్లు వింటా ఉంటాం ఏంటంటే ఆయనతో పాటు మనం ఇప్పుడు సిలిం ఆ యొక్క పరిలోకంలో కూర్చుని ఉన్నాం ఏం చేస్తున్నాం అక్కడ ఆయన పరిపాలనలో పాల్పొందినవారని కదా దాని ఏలు మనం చూసినాము ఆ రాజుల కాలంలో సర్వనతుడు తన రాజ్యాన్ని స్థాపించను అది శాశ్వతంగా నిలిచే రాజ్యం ఏ రాజుల కాలంలో ఈ లోక రాజుల కాలంలో అవి ఆరు రాజ్యాల కాలంలో పర్లవరాజను ఆరంభించే ఎగ్జాక్ట్లీ ఐగుప్తులో చిన్న గుంపు ఘోషణ ప్రాంతంలో ఉంది పర్ల రాజ్యం దాని తర్వాత మనం చూస్తాము ఐగుప్తు కాలం వదలుకొని అశ్వరుల కాలంలో దాని తర్వాత బబులోని కాలంలో మీరు ఆనెస్ట్లీ చెప్పండి బబులోని కాలంలో రాజ్యాన్ని పరిపాలించింది ఎవరు చెప్పండి దానిలే కదా చెప్పండి పార్శిక రాజను మూడోది సారీ అశో అయగుప్తు తర్వాత అశూరు అశూరు తర్వాత బొగ్లోను బొగ్లోని తర్వాత పారసిక పారసిక రాజ్యంలో పరిపాలించింది ఎవరు చెప్పండి రాని ఎస్తేరు కదా చివరికి రోమా సామ్రాజ్యం పిలిచేటప్పటికీ పర్లోక రాజ్యం సమీపించిందని ప్రకటించిన అక్కడ అక్కడ అక్కడ సమీపించింది అక్కడ నుంచి స్టార్ట్ అన్నట్టు అది అంటే ప్రతి రాజుల కాలంలో పర్వ రాజ్యం ఉంది అదే చెప్తుంటే దాని గందలు ప్రభువు దావి దాని ద్వారా ఆ రాజుల కాలంలో సర్వోన్నతుడు తన రాజ్యాన్ని స్థాపించాడు అది ఎన్నటికీ అది దానికి అంతమంటూ ఉండదు తర్వాత నిపు నెజర్ ఆ దాన్ని తృణీకరించినట్టు మనం చూస్తాం తన రాజ్యమే శాశ్వతంగా ఉండాల ఫస్ట్ టైము ఆ ప్రతిమను మీరు ఎంతమంది గమనించిందో ఆ ప్రతిమ తల బంగారం దానికి తన మెడ నుంచి కింది వరకు జాతి భాగం వెండి దాని తర్వాత కంచు దాని తర్వాత ఇనుము దాని తర్వాత మట్టి కానీ అది ఏ రీతిగా తుత్తు నీలుగా రాయి చేతి చేతి సహాయం లేని రాయి వచ్చి దాన్ని చేస్తుంది గాలికి చెదిరిపోతుంది అని చెప్పినప్పుడు దాని తర్వాత నేపథ్యం ఏం అట్లా కళానికి వీల్లేదు నా రాజ్యాంగం శాశ్వత కాలంగా ఉండాలా అని ఆయన ఒక బంగారు ప్రతిమను చేపించినట్టు మనం చూస్తాం అంటే ఆయన కళకి భిన్నంగా విరుద్ధంగా ఇది ఒకటే బంగారు తల నుంచి కింది వరకు బంగారం అయ్యింది ఎందుకంటే దానిలు చెప్పిండు కదా నీ రాజ్యము బంగారం అందుకని బంగారు ప్రతిమ చేయించుకున్నాడు ఆయన దాన్ని పూజించాలని విషయం కానీ తర్వాత ఏం జరిగిందో మనకు అందరు తెలుసు దానికి విరుద్ధంగా శత్రురగ్ మేష గభ్య గోలు దాన్ని పూజించలేదు అని తెలుసు మనకి దాన్ని కూడా పూజించలేదు కానీ దొరికింది మటుకు చెత్రగ్ మేష గభ్యగోలే నేను ఎన్నిసార్లు మీకు హెచ్చరిస్తూ ఉంటాను దొరికేది ఎప్పటికైనా గొప్ప జన సమూహమే లక్ష నలభై నాలుగు వేల మంది ఆ యొక్క ఘట సర్పానికి దొరకరు వాడు ప్రయత్నించినా పట్టుకోలేరు అందుకే నువ్వు గుంపులు ఉండాలా లక్షా నలభై వందల వేల గుంపులో ఉన్నప్పుడు దేవుడు రాబో ఉపద్రవం నీకు చూపిస్తూ ఉంటాడు ఘట ఏ రీతిగా నీకు వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి వస్తుంది కానీ నువ్వు వాడికి ఛాన్స్ ఇవ్వవన్నట్టు కానీ ఒక టైం వస్తుంది నీ అరణ్య మార్గం నుంచి బయటికి రావాల్సి వస్తుంది యుద్ధం చేయాల్సి వస్తుంది కాబట్టి వీటి ఇవి ఈ లోకప్పుడు టైమ్స్ కావాలని సార్ నేను మీకు చూపించిన వెయ్యండి అనేది క్రోనోస్ టైమా కైరోస్ టైమా నీకే రిలీజ్ చేస్తున్నాను నేను అది క్రోనోస్ టైమ్ అంటేనేమో ఈ లోకాతీతమైన టైము నీ సంబంధించింది అది ఖచ్చితంగా కృషి చెప్పిపోతుంటుంది కాలం విడిచిపెట్టాలంటే ఏదో ఒక రోగం రావాలి చివరికి క్రోనోస్ టైమ్లో ఉంటే ఇవన్నీ నడుస్తాయన్నట్టు శరీరంలో గాయాలు నొప్పులు బాధలు వేదనలు రోగాలు రుగ్మతలు ఏవో ఒకటి వస్తూ ఉంటాయి ఉంటాయి ఎప్పుడైతే నువ్వు కైరేస్ లాగిపోతావో నీ వయసుకు తగినట్లు నువ్వు కనిపించావు నువ్వు యోనసలాగానే కనిపిస్తావు నీకు ముడతలు ఉండవు నీ మొహం మీద కానీ నడుము నొప్పులు మోకల నొప్పులు ఇవి కనిపించావు ఎందుకు యోహో గురించి నేను గతాన్ని చూపించిన ఈ మధ్య నూట ఇరవై సంవత్సరాలకు గట్టిగా ఉన్నాడు యోహో గురించి నేను చూపించిన యోహో వృద్ధాప్యంలో ఉన్నాడు కాలే మీద వచ్చి మాట్లాడుతున్నాడు యోహో శుభ కానీ కాలేమంటే నాకు ఇంకా శక్తి నేను పోయి యుద్ధం చేసుకుని నా స్థలాలను ఆక్రమించుకుంటాను ఆగ్ఞయింగ్ నాకు అంటున్నాడు యోహశ్యుహకి కాలొప్పి తేడా జరిగిపోయింది ఎప్పుడైతే నీ మనసులోకి ఈ అనుమానం వస్తుందో మనిషి పుట్టినవాడు ప్రతి ఒక్కరు చావాలి కదంటే అవును నువ్వు కరెక్టే కాన్షియస్నెస్ మటు ఉంటుంది ఎందుకు చావంటే చనిపోయిన వాళ్ళు మరోపడ్డవారు వాళ్ళకి ఏం తెలియదంటే మరి ధనవంతుడు ఆ ఉన్నాడు కదా దరిద్రుడు అబ్రాహ్ము రమ్నున్నాడు కదా అబ్రాహ్ము ధనవంతుడితో మాట్లాడతలేడా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మరోపడ్డ వారంటే నీకు కాన్షియస్నెస్ ఉండదు అన్నట్టు అంటే నువ్వు చనిపోయినాక నువ్వెవరో అసలు నువ్వు నువ్వు అనేది ఉండదు అన్నట్టు కానీ ఏసుప్రభుని సొంత రక్షంగా స్వీకరించినాక ఏసుప్రభు రాజ్యము ఆరంభమైన కాలం మొదలుకొని యుగ యుగాలకి కాన్షియస్నెస్ ఉంటుంది మనుషులకి అందుకు మనం చావమనట్టు కాన్షియస్నెస్ అంటే శరీరం కృషించిపోవచ్చు కానీ నువ్వు కాన్షియస్గా ఉంటావు ఈ శరీరం లేకుండా కాన్షియస్గా ఉంటావు అందుకే నేను మీకు అనేక పర్యాలు మీకు మరుగుపరచినాయి ఏంటంటే నువ్వు కళలో కాన్షియస్గా ఉండగలవా నువ్వు కళలో ఎవరితోనో మాట్లాడుతున్నావు అరే ఇది కలగదా అని గ్రహించగలిగినవా నువ్వు మట్టుకుని నిద్రపోతున్నావు కానీ కళలో ఉన్నావు కళలో ఎవరితోనో మాట్లాడుతున్నావు కానీ తెలుసు నేను కళలో ఉన్నానని ఇది ఎట్లా సాధ్యమో అని అనుకుంటుంటున్నావు అంటే నువ్వు అక్కడ కూడా కాన్షియస్గా ఉన్నావు అన్నట్టు నీ ఆత్మీయ స్థితి దాన్ని రుజువుపరుస్తుంది అన్నట్టు నీకు అటువంటి అవకాశం లేదు అటువంటి అనుభవం లేదంటే నువ్వు ఆత్మలో ఇంకా ఎదగలేదు అన్నట్టు కాబట్టి అటువంటి అవకాశాలు అటువంటి ఆయనకు ఎదుగదల ప్రభు మనకు అనుగ్రహించాలనేసి మనం కొత్త దాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తాము మరికొన్ని విషయాలు నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఏంటంటే ఇక్కడ పునరుద్ధాలకు సంబంధించిన బోధలు చూస్తూ ఉన్నాము మొదటి పునరుద్ధానంలో పాలు గలవారు ధనిలను పరిషత్లను ఎందురు ఇట్టి వారి మీద రెండవ మరణం నాకు అధికారం లేదు అంటే ఇది శాశ్వతాన్ని అర్హం తీసుకుపోయే మరణం వీరు దేవునికి క్రీస్తుకును యాజకులై క్రీస్తు కూడా వెయ్యి సంవత్సరంలో రాజ్యము చేయదరు అయితే ఇక్కడ ఉంది కదా చాలా క్లియర్గా వెయ్యి సంవత్సరంలో క్రీస్తవు రాజ్యం చేస్తారంటే ఉన్నది కరెక్టే కానీ ఇది ఇది ఇది కరెక్ట్గా వెయ్యి సంవత్సరంలో మనకు తెలుసు ఆయన రాజ్యం నాకు అంతము లేదని యువత బైబుల్ అంటే చదువచ్చు కూడా నేను చూస్తాను ఒకసారి ప్రటన గ్రంథము పదకొండవ అధ్యాయం చూడండి ఎవరన్నా రటన గ్రంథము పదకొండవ అధ్యాయం ప్రటన గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేను వచ్చినాము ఏడవ దూత ఊరవినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను ఆ శబ్దములు ఈ లోక రాజ్యమున ఈ లోక రాజ్యము చూడండి ఇప్పుడు ఒకటే అయిపోతుంది ఈ లోకమంతా ఒకటే అయిపోతుంది దేవుడికి విరుద్ధంగా ఇప్పుడు జరుగుతుంది యాక్చువల్గా మన కాలంలో చూస్తున్నాం ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయెను ఆయన యుగ వరకు ఏళ్ళు చెప్పండి యుగ యుగములంటే వెయ్యి సంవత్సరంలోనా ఈ ఒక్క క్లూజ్ వాళ్ళు మీకు నేను ఇచ్చిన ఐడియా ప్రకారంగా ఆయన రాజ్యము యుగయుగంలో అంటుందా కేవలం వెయ్యి సంవత్సరం ఉంటుందా వెయ్యి అంటే ఎన్ని యుగాలు తెలుసా యుగ ఆ రాజ్యానికి అంతమే ఉండదు అన్నాడు కదా దానిలో కాబట్టి ఈ వాక్యం ప్రకారంగా చూస్తే కూడా ఆయన రాజ్యము శాశ్వత కాలం ఉండేది వెయ్యి సంవత్సరాలు కాదు ఉక్మానరీతీగా చెప్పబడింది అన్నట్టు వెయ్యి సంవత్సరంలో పోవే దాన్ని ప్రకృతి సహజంగా తీసుకుంటే కూడా అది ఎప్పుడు ఆరంభమైంది సైతాన్ని బంధి ఎప్పుడు బంధించిండే దేవుడు వాడు ఫ్రీగా దిగుతలేడు నీకు తెలిసి వాడు ఫ్రీగా తిరుగుతలేడు తీశ సతాయించినట్లు వాడు నేను సతాయిస్తుండే నువ్వు పుట్టుకు సంతోషంగానే ఉంటాయి కదా ఎక్కడుంది చెప్పు వాడి వాడి సత ఇంకో మీద ముద్రించే నువ్వు గోడపిల్ల రక్తం చేత ముదిలించబడ్డ వాడ ముంచబడ్డ దాండా నీ దగ్గరికి రాలేకపోతున్నాడు వాడు నీలో బహు అగ్ని ఉంది అగ్నిని వాడు ముట్టుకుంటే వాడు ఆహ్వితైపోతాడు దానికి కాబట్టి వాడి దగ్గర రాలేకపోతున్నాడు మళ్ళీ ఎక్కడుంది వాడి యొక్క ప్రభావం ఈరోజు వాడు ఎట్లా మోసగిస్తుడు అనేది ఇప్పుడు చెప్తున్నాడు వెయ్యేళ్ళ తర్వాత వాడు మళ్ళీ మోసగించుతున్నాడు ఈలోకాన్ని అంటే మన ప్రపంచంలో ఈరోజు మోసం ఉందా లేదా మతంలో మోసము ప్రతి దాంట్లో మోసం ఉందా లేదా ప్రకృతి సహజంగా బిజినెస్లో మోసం లేదా పాలిటిక్స్లో మోసం లేదా ఎక్కడ చూసినా మోసము ఎక్కడ చూసినా అక్రమం ఉందా లేదా అంటే మళ్ళీ వాడు ఆల్రెడీ విడవబడ్డాడండా మీకు విడిచిపెడతాను ఇవన్నీ నేను క్లూజ్ మీకు మీరు వీటిని నెమరు మీరు ధ్యానించండి వీటిని ఎందుకంటే మీరు ఏ థియాలజీ క్లాసెస్లో కూడా పోయినా ఇవి చెప్పారు మీకు ఎందుకంటే వాటి అంత డీటెయిల్గా వాళ్ళు ఎప్పుడు చూడలేరు అన్నట్టు పైగా ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతులు అనుగ్రహించబడ్డే కదా బైబుల్ వాక్యం ప్రకారంగా ఒకడు పరమగీతంలో చెప్పడానికి దేవుడు ఏర్పరచుకుంటాడు మరి ఒక్కని ప్రసంగిలోని వాక్యలు చెప్పడానికి మరి ఒకరికి యశ గ్రంథంలోని వ్యాఖ్యలు చెప్పడానికి మరి ఒకరికి సువార్తలు బాగా క్షుణ్ణంగా పరిశీలించి వాటిని ధ్యానించడానికి మరి ఒకడు ఆ యొక్క పత్రికలు పౌరు రాష్ట్ర పత్రికలు అనేవి శివీకరించడానికి అభిషేకం మరికొందరికి ప్రకటన గ్రంథం ఎందుకంటే పత్రికలు ఆ రోజు ఆ కాలంలో ఏం జరిగినాయో అవి తిరిగి జరుగుతున్నాయి చెప్పడమే కానీ ప్రకటన గ్రంథంలో ఏం జరుగుతున్నాయో అవి గతంలో జరగలేదు కదా కాబట్టి మోసకి మన పరోకి తేడాదే లేక పాత నిబంధన భక్తులకి కృత నిబంధన అపసలకి పాత నిబంధనలో ప్రవక్తలు చెప్పే మాట మనుషులు వినాలా కానీ కృత నిబంధన వస్తే అపోస్తలు చెప్పే మాట వినాలంటాడు పౌరులు దేవుడు ఏర్పరచుకుంది మొదట అపోస్తలను అంటాడు ఎఫ్లాస్ పత్రికలో అండ్ పాత నిబంధన కాలం వస్తే చేస్తే మనుషులు గజ గజ ఎందుకంటే దేవుని అధికారం పొందుకున్న వాళ్ళు వాళ్ళు కానీ కృత నిబంధనలు మనకు అపోస్తలలో ఆ ముఖ్యమైన అధికారం పొందుకున్నది దాని తర్వాతనే ప్రవక్తలు చాలామంది వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని అర్థం చేసుకుంటూ ఉంటారు అపోస్తలు అంటే ఎవరని అపోస్తలు అంటే ఎవరు అంటే సంఘాన్ని ఆరంభించిన వారు తర్వాత ఏసుప్రభుని ముఖాముఖిగా చూసిన వాళ్ళే అపోస్తలు అట్లా చెప్పరు కూడా వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే సంఘాన్ని స్థాపించి నడిపించే వాళ్ళే అపోస్తలు అంటారు లోకాతీతంగా కానీ అపోస్తలు అనేవాడు ఎవరు ఏర్పరచుకునే వాళ్ళు అప్పోస్థలు అంటే దేవుడు కదా దేవుడు ఏర్పరచుకోవాలి నిన్ను నన్ను కూడా కానీ నేను చూపించిన ఈ అపోస్తలు ప్రవక్తలు బోధకులు యాజకులు దాని తర్వాత సువార్థికులు ఈ ఐదు గుంపులు ఇవి ఈ ఐదు దేవుని సేవకులు కాలము ముగింపు దశకు మనం ఒక రోజు ఎండ్ అయిపోతాయి అన్నట్టు ఈ రెండు వేల బోధ అన్నట్టు అది కొందరిని అపోస్తలు గాను కొందరిని ప్రవక్తలు గాను కొందరిని యాజకులు గాను లేదు మూడవది సువార్థికులు గాను నాలుగవది యాజకులు గాను ఐదవది బౌతికులు గాను ఇవి ఐదు గుంపులు ఈ ఐదు గుంపులు కాలము ముగించే దశకు మనం వచ్చేసినాం ఈ ఐదు గుంపులు మార్పు చెందాలా పరివర్తన చెందాలా ఏ మీరు అగ్ని నాలుకల వలె తయారు కావాల ఫ్లేమ్స్ ఆఫ్ ఫైర్ అంటాం కదా అది వాకింగ్ గతంలో వీళ్ళు చివరికి దేవుని యొక్క అగ్ని రూపకంగా మారిపోతున్నారు దేవుని యొక్క అగ్నిలాగా మారిపోతారు కాబట్టి అది సంపూర్ణమైన సేవా పరిచర్య అటువంటి సంపూర్ణమైన సేవా పరిచర్య కొరకు సిద్ధపడాలా వీటన్నిటిని గ్రహిస్తూ ముందుకు పోతూ ఉండాలా అటువంటి సేవా విధానాలు ప్రభువు నడిపించాలా టైం ఇంకొక ఫైవ్ మినిట్స్ నేను వాక్యాన్ని ముగిస్తున్నాను కాబట్టి ధాన్యాల గ్రంథము ఏడవ అధ్యాయులు మనం చూస్తాం ఒకసారి చూడండి ధాన్య గ్రంథము ఏడవ అధ్యాయము ఎవరైన అవకాశం చదవచ్చు దాని గ్రంథము ఏడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం ఆయనతో పాటు మనము ఏ రీతిగా ఆ రాజ్యము ఏళ్ళుతున్నాము అనే విషయం అక్కడ దాని మనకి జ్ఞాపకం అందిస్తారు చూడండి దాని గ్రంథము రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మములను మహోన్నతిని పరిధిలకు చెందును ఆయన రాజ్యము రాజ్యము నిత్యము నిలితను అధికారుల దానికి దాచునై విజయలగుదురు సంగతి వాక్యము మనం అర్థం చేసుకుంటే నీ సేవ ఎక్కడికి వెళ్ళిపోతే ఊహించుకోండి ఈ ఒక్క వాక్యమే చాలా పవర్ఫుల్ ఈ వాక్యం రక్షింపబడి ఆయన సేవా పరిచయలో ఉన్న మనందరము ఈ వాక్యానికి సంబంధించినట్లు జీవించగలమా చూడండి మరోసారి దాని గ్రంథము ఏడవ అధ్యాయంలో ఎట్లము ఎట్లా వీటిని మనం అర్థం మన ప్రభు వీటిని జ్ఞాపకం చేసిన మనకి ఏంటంటే ఆకాశం క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందెను అంటే నీకు నాకు సంబంధించింది ఈ లోకమంతా అంత రాజ్యం మనది మన చేతిలో పెట్టిన దేవుడు కాబట్టి సైతానికి ఏ అధికారం లేదు వాడు అబ్బద్ధికి తెలుసు నీకు మొదటి నుంచి నువ్వు నిజంగా పరిశుద్ధంగా జీవిస్తున్నావా నేను పరిశుద్ధుని అని చెప్పగలవా ధైర్యంగా మనకు తెలుసు ప్రారం నాలుగు గుంపుల గురించి మొదటి గుంపు అన్యాయం చేసేవాళ్ళు రెండో గుంపు ఆఫీతంగా జీవించేవాళ్ళు మూడో గుంపు నీతిమంతులు నాలుగో గుంపు పరిశుద్ధులు లక్ష నలభై నాలుగు వేల మంది నీతిమంతులు గొప్పచన సముహం నువ్వు నీతిమంతునిగా ఉండి నెక్స్ట్ లెవెల్ పరిశుద్ధంగా తయారు కావాలా ప్రతి దశలో అడుగు అడుగున నువ్వు పరిశుభ్రపరచబడుతున్న చెప్పండి ఎట్లా చేయబడతాడు ప్రభు నన్ను పరిశుధపరచు ప్రభు అంటే సరిపోతుంది కానీ కాదు వాక్యమే దేవరాత్రులు వాక్యం ధ్యాన చేయకపోతే నువ్వు పరిశుద్ధ పరచబడవు ఎందుకంటే వాక్యమే మనల్ని శుద్ధీకరిస్తుంది అంటుంది దానిలో దావిదో రాజు నూట పంతొమ్మిదో అధ్యాయంలో కాబట్టి చూడండి ఈ ఒక్క విషయంతో నేను క్లోజ్ చేస్తాను వాక్యాన్ని ఆయన రాజ్యము నిత్యము నిలిచును వెయ్యేళ్ళు కాదు ఆయన రాజ్యము నిత్యం నిలిచును కాబట్టి మనం నిత్యము ఆయనతో పాటు వెళ్తామని కదా వాక్యం పరిశుద్ధులకు చెందునది ఆయన రాజ్యము నిత్యం నిలిచును తర్వాత ఇప్పుడు ఈ వాక్యంపై నేను ఇంట్లో చేస్తే చూడండి అధికారులందరూ దానికి దాసులై విధేలగుదరు ఎవరు అధికారులు చెప్పండి దురాత్మలు ప్రధానులు ఈ లోకస్తులు లోకంలో ఉండే నాలుగు రకాల దురాత్మల గురించి నేను కొంతకాలం చూపించాం మీకేను ఎఫ్ఎస్ రాష్ట్ర పత్రిక ఆరో వాద్యంలో ఉన్న నాలుగు రకాల దురాత్మలు అవి ఈ నాలుగు రకాల దురాత్మలు నాలుగు లేయర్లలో ఉంటాయి అంటే అధికారాన్ని బట్టి మొదటి అధికారము ప్రధానులు దాని తర్వాత రకరకాల గుంపులు చూస్తాం ఆ ము నాలుగు రకాల దురాత్మల సమూహాలు నీకు లోబడతాయి ఈ రిలీజ్ అయిపోయింది వాక్యం ఈరోజు మీ జీవితాలలో ఇప్పుడు మీరు ముందుకు ధైర్యంగా పోండి అధికారులు దానికి దాసులై ఈ లోకస్తులు ఈ లోకపు రాజ్యాలు అన్ని రాజులు ముఖ్యంగా అధికారులు నీకు దాసులై విధేయుల గురు నువ్వు ఎక్కడ మాట వినాల్సిందే ఎప్పుడు నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే నీలో మోసం ఉంటే వాడు గుర్తుపట్టేస్తాడే నా మీద ఎట్లాది కారణం అవకాశమే లేదంటాడు కాబట్టి ఈ దినము ఈ విషయాన్ని మనం బహుజాగ్రత్తగా పరిశీలించి ఈ రాజ్యము దేవుని రాజ్యము శాశ్వత కరంగా కేవలం వెయ్యి సంవత్సరాలు ఇది శాశ్వత కరంగా ఎందుకు వెయ్యి సంవత్సరం ఉంది అది మీకు చూపిస్తాను మనం జస్ట్ ఇంట్రొడక్షన్ చూస్తున్నాడు కూడా వచ్చేవర నేను చూపిస్తాను దేవుని దృష్టిలో ఒక దినం ఎంత ఒక వాక్యంగా ఎన్నో వాక్యం బైబుల్ అంతట్లో కాబట్టి ఈ లోకపు అధికారులందరూ ఆత్మీయ ప్రపంచంలోని అధికారులు అంటే ఆకర్ష సమూహములు ప్రధానులు దుష్టశక్తులు అవన్నీ నీకు దాసులు అవుతారు చెప్పాలా నీ మాస్టర్ని నేను చెప్పినట్టు నువ్వు అంటే అధురాత్మ అర్ధం చేసుకుంటున్నారు వీడికి తెలిసిపోయింది రహస్యం ఇంతకన్నా నేను వీడిని మోసగించిన కానీ వీడు దీన్ని గ్రహించేసిండు పసిగట్టిండు అని వాడు పరిగెత్తిపోతాడు ఇంకా అక్కడ పోయి ఇంకోటి చెప్తాడు దురాత్మలకు గ్రహించేసిరు మన పని క్లోజ్ దాంతో ఏం జరుగుతుంది ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పాను అంటే దాంతో ఎండ్ అయిపోతుంది అని చెప్తున్నాడు అంటే సైతం రాజ్యం కూలిపోయినాక దాంతో ఎండ అయిపోతుంది దాని తర్వాత ఆయనతో పాటు సాధాకాలం మనం ఉండబోతున్నాం ముంతగా గురించి డమ్మకు పోయి అక్కడ అక్కడ కూడా అనేకమైన పనులు అవి నేను కొన్నిసార్లు మీకు డీటెయిల్గా వాటిని చూపిస్తూ ఉంటాను ముఖ్యంగా ఈ వెయ్యి సంవత్సరాలు ఎప్పుడు ఆరంభమైనాయి అని ఒకసారి నేను చూపించిన ఆశపడుతుంది ఇప్పుడు చూపించాను మీకు ఒక వాక్యం చూపించేసి వచ్చేవారం నేను దాన్ని విశదీకరిస్తాను ఇది రెండోసారి మనం చూడబోతున్నాం వాక్యం ఏంటి అంటే ధాన్యాలు గ్రంథంలో ఉన్న డెబ్బై వారాల సంబంధించిన బోధ సెవెంటీ వీక్స్ అంటాం కదా ధాన్యాల గ్రంథంలోని తొమ్మిదవ అధ్యయము ఇరవై నాలుగవ వర్షంలో మనం చూస్తాం దాన్ని అక్కడ ధాన్యాలు సంబంధించిన డెబ్బై వారాలు ఈ డెబ్బై వారాలు దేనికి సంబంధించింది ఎప్పుడు ఈ యొక్క బియ్యాన్ల పరిపాలన ఆరంభమైంది అది కేవలం వెయ్యి ఏళ్ళు అంటే ఆయన చనిపోయి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయిన నుంచి ఈరోజు మనకు రెండు కదా వెయ్యి ఏళ్ళు ఎట్ల పర్లపరాజ్యము ఎంతగా విస్తరించింది ఈరోజు ప్రపంచం అంతా క్రైస్తవులు మంది కదా చాలామంది అంటారు సెకండ్ లార్జెస్ట్ పాపులేషను ఇస్లాం అది అబద్ధమైన రోజు పరుస్తాయి ఇన్నిసార్లు ఎవ్వరు కూడా జ్ఞానం గలవారు ఇస్లాం మతం స్వీకరించారు ఎందుకంటే వాళ్ళకి ఏమీ తెలియదు మోసపోయి వాళ్ళు స్వీకరిస్తారు ఎప్పుడైతే వారి పుస్తకాన్ని చదువుతారో ఎట్టి పరిస్థితుల్లో ఆ గుంపులు ఉండలేదు డేంజరస్ బోధలు వాక్యం కూడా వాళ్ళ పుస్తకాల నుండి వాక్యాలన్నీ అతికి అతి ఎక్కడంటే ఇట్లా పలు రకాల పే అన్ని విషయాలు రాసి ఆ పెద్ద పేపర్ల ఏమంటాం వాటిని కట్ట పేపర్ల కట్ట దానికి రబ్బర్ బ్యాండ్స్ పెట్టకుండా ఆ రాయబడ్డ వాక్యాలన్న పేపర్ని ఆ కట్ట అని తీసుకుపోయి స్పీడ్గా ఫ్యాన్ ముందు పెడితే ఏమవుతుంది అవన్నీ పోయి గాలికి అక్కడిక్కడక్కడక్కడ వాడిపోతే వాటి అన్నిటిని జమ చేసి బైండ్ చేస్తే ఎట్లుంటుంది పుస్తకం అదే ఆ పుస్తకం అన్నట్టు పేరు చెప్పాను నేను అదే పుస్తకం అన్నట్టు అతకులుండవు వంకరిటింకర వంకరిటింకర పిచ్చి పిచ్చిగా ఉంటాయి అన్నట్టు మూసే కాలము దావిద్దు కాలము ఏసు కాలము అంత కలిపి పడేస్తారు అక్కడ అర్థమైపోయింది ఇది జ్ఞానం గలది కాదు ఇది ప్రగుణించగలిగింది కాదు మోసేకి దాని వెళ్ళింది ఎంత గ్యాప్ ఉంటుంది అన్నీ పరిపిద్దరు చాలా కనిపిస్తాయి ఎందుకంటే గతంలో ఎవరు చూడలేదు కాబట్టి వాళ్ళు విజృంభించింది విరవిగిన కానీ ఈరోజు అంతా చూడగలుగుతున్నారు ఇంటర్నెట్ ద్వారా అన్నీ విడగలుగుతున్నారు ఆ పుస్తకాలు అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి కాబట్టి వాటిని చదివినప్పుడు ఆశ్చర్యపోతాం వాళ్ళ టీవీ ఛానల్స్ అనేది చెప్తున్నారు మన వాళ్ళందరూ క్రైస్తవులుగా మారిపోతున్నారు అనేసి వాళ్ళు ఎడుస్తున్నారు మరికొందరు మీ చందాలు మాకు మన వాళ్ళకు తిరిగి మేము ఇవన్నీ బోధిస్తామని వాళ్ళు మోసంతో చందాలు తీసుకొని ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళ మా తమ గురించి మాట్లాడుతున్నారు పేర్లు కాబట్టి మీకు వాళ్ళే కాబట్టి ఈ డెబ్బై వారాలకు సంబంధించింది ఆయన ఎప్పుడు తన రాజ్యాన్ని ఆరంభించి నేను చూపించబోతున్నాం ఈ సార్ ఇంతకుముందు చూసినాం ఈ డెబ్బై వారాలకు సంబంధించిన బోధ యేసుప్రభు పుట్టుక యేసుప్రభు మరణము యేసుప్రభు మరణించడం ద్వారా ఆ అనుదిన బలు ఎట్లా ఆగిపోయినాయో అవన్నీ నేను మరోసారి చూపిస్తాను ఇది ఓల్డ్ రికార్డింగ్ ఇది నేను అనుకుంటే దగ్గర దగ్గర ఒక ఏడెనిమిది సంవత్సరాల క్రితం చెప్పబడ్డ వాక్యం ఇది చూడండి ఎనిమిది సంవత్సరాల తర్వాత మళ్ళీ వాపసు దగ్గరికి దీని తర్వాత మళ్ళీ నీవు నువ్వు వృధా సెలిపోతాయేమో తెలియదు నాకు ఇప్పుడు మిస్ అయినావంటే మళ్ళీ ఇంకొక టెన్ ఇయర్స్కి వస్తుందో మీరు నాకు తెలియదు సో నా లైఫ్లో మటుకు ఇది థర్డ్ టైం వచ్చింది నేను థర్డ్ టైం దీన్ని ఎట్టి పర్సన్ కాంప్రమైజ్ కానీ దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటే ఈసారి మరి విశేషంగా దాన్ని అంతులోకి వెళ్ళిపోతాను లోతుల్లో వెళ్ళిపోతాను దానిలో గం తొమ్మిదొద్దేమో ఇరవై వర ఇరవై నాలుగవ వర్షాన్ని వచ్చే వారము ఇది చిహ్న పరంగా చెప్పిన వెయ్యి సంవత్సరంలా లేక ప్రకృతి సహజంగా జరుగుతున్న వెయ్యి సంవత్సరాల్లో నేను చూపించి ఇంకో కొంచెం ముందుకు వెళ్తాము ఈ వెయ్యిళ్ళ పరిపాలన అన్న అంశము బహు దీర్ఘకాలం వెళ్ళేది కనీసం రెండు నెలలన్నా వెళ్తుందేమో ఏప్రిల్ మార్ మే వరకు వెళ్తుందేమో తర్వాత ఈ స్కైప్ మార్చ్ ఫిఫ్త్ అనుకున్న మార్చి ఫిఫ్త్ కాదంట మే ఫిఫ్త్కి ముగిస్తారంట అంటే దాని ప్లగ్ కూడా పెరికేస్తారు మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడు స్కైప్ ని ఊడబెరికేస్తుండూ ఫిఫ్త్ తర్వాత మైక్రోసాఫ్ట్ స్కైప్ పనిచేయదు అది వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్ అయితే స్కైప్ వాడకండి త్వరగా ఈ రెండు నెలలు ఏం చేయండి మీరు టీమ్స్ నేర్చుకోండి అని చెప్తున్నారు వాళ్ళు అయితే మనం టీమ్స్ వాడడం ఎందుకంటే అది కొంచెం ఖర్చుతో కూడింది కానీ గూగుల్ మీట్ వాడుదాం ఎందుకంటే దానికి అంతగా ఖర్చు లేదు గూగుల్ మీట్ చాలా సున్నాసంగా ఉండే ఎందుకంటే ప్రతి మొబైల్ ఫోన్లో గూగుల్ మీట్ ఉంటుంది ఆల్రెడీ టీమ్స్ మటుకు నువ్వు కొత్తగా వేసుకోవాలా మళ్ళీ అది వేసుకోవాలా దాంట్లో నువ్వు ఒక అకౌంట్ క్రియేట్ చేయాలా తలనొప్పులు ఎక్కువ దాంట్లో కానీ గూగుల్ మీట్ ఏం లేదు లెస్ట్ ఇట్లా లాగిన్ కావాలా చూసుకోవాలి అంతే రికార్డింగ్ మటుకు అందరి ద్వారా కాదు ఒక్కరే చేయాల రికార్డింగ్ ఎవరు ఆరంభిస్తే వాళ్ళే రికార్డింగ్ చేసుకోవాలా కాబట్టి సాధ్యమైన నేను నా మొబైల్ నా ల్యాప్టాప్లో రికార్డింగ్ చేయడానికి ప్రయత్నిస్తా మీకు కావాలంటే కొన్నిసార్లు మీరు ప్రయత్నించండి గూగుల్ మీటు జస్ట్ అట్లా టెస్టింగ్ కొరకు నేను రవి బ్రదర్ ఆల్రెడీ టెస్ట్ చేసుకుందాము ఇంకా ఎవరికైనా అవకాశం కూడా టెస్ట్ చేయండి లేదంటే ఏదన్నా ఒకరు ఒక టైంలో అందరం ఒక స్థలాల్లో టెస్ట్ చేస్తాం దాన్ని నేర్చుకుందాం నేర్చుకుంటే మనం ఏంటంటే మనం వెళ్ళాక మన వాళ్ళకి నేర్పగలం మనం ఏవిపిఎం సేవపరిచర్య అనేకులని ట్రైన్ చేయడం అనేకులని స్వార్థికులుగా చేయడం అనేకలని శిష్యులుగా చేయడం మన పరిచయాలు అన్నట్టు కేవలం విశ్వాసులను కాదు అది మన బాధ్యత కానీ కాదు విశ్వాసులు సేవకులుగా తయారు కావాలా అదే మన బోధ మన పిలుపు ఒకటి అటువంటి పిలుపుని దీవు ఆశ్రయించాలని ప్రార్థిస్తాం నన్ను మూసుకోండి పరిశుద్ధుడు ఒక తండ్రి సర్వోన్నతులకు మా దేవ మీకే సంస్థ గంట మహిమ పాపాలు చెల్లించుకుని చిన్నాం ప్రభు సైతాన్ని బంధించి నిరాధనగా చేసిన వాడి అనుచలం కూడా దాన్ని బట్టి మీకు వదనాలు కాబట్టి సైతానికి దగ్గర ఏ ఆయుధం లేదు నేను భయపడను వాడు మొదటి నుంచి అబద్ధికుడు ప్రభావ అబద్ధాలకు జనకుడు కాబట్టినైనా వాడి అబద్ధాన్ని గ్రహించి వాడి కుహితులను కూలగొట్టాలా వాడి కుహికలను కనుక్కొని వాటిని కొలగొట్టే అటువంటి వివేచన వారం మాకు అనుగ్రహించమని ముఖ్యంగా తండ్రి ఈ పరిపాలనకు సంబంధించిన బోధలు మేము ప్రారంభించుకుంటుండగా మీరే మాకు శాఖ నడిపించమని ప్రార్థిస్తున్నాం మేము మీతో పాటు శాశ్వత కాలం ఉండబోతున్నాము రాజ్యంలో శాశ్వతంగా సర్వోన్నతిని బిడ్డలకే సంబంధించింది సర్వోన్నతిని పరిశుద్ధులకి సంబంధించింది అన్నారు ప్రభుత్వ కాబట్టి ఈ లోకపు రాజ్యంలో అన్ని మాకు అధికారం ఇస్తానైనా కాబట్టినైనా ఏ రీతిగా మేము వాళ్ళని పరిపాలించాలా మా సలహాలు అనుగ్రహించి పరిపాలించేవాడు మంచి సలహాలు ఇస్తారని వాక్యం కాబట్టినైనా మంచి సలహాలు మాకు మా కుటుంబాలను ఎట్లా పరిపాలించుకోవాలా మా యొక్క సంఘాలను మేము ఎట్లా పరిపాలించుకోవాలా మా ఇరుగురి వారి గుంపుల మీద ఎట్లా పరిపాలన పొందుకోవాలా మీ జ్ఞానం అనుగ్రహించండి వారి బాబువులు తీసుకుంటే దాన్ని అనుగ్రహించండి వారికి ఉపశమనం కల్పించే జ్ఞానం వారిని స్వస్థత పరిచే అనుగ్రహించండి వాళ్ళని కష్టాలను నిలిపించి వాళ్ళని ఎట్లా బయటికి లాక్క రావాలనో ఆ జ్ఞానం మాకు అనుగ్రహించి అనిపించండి వింటున్న వారందరి శాంతి సమాధానం అనుగ్రహించండి ఆటంకపద చీకటి శక్తులను కల్పిస్తుండగా ప్రభు వాటన్నింటినీ పాతలకు తొక్కి వేయమని ప్రార్థిస్తున్నాము అయినా ప్రతి ఒక్కరికి శ్సతలు ప్రకటిస్తున్నాం మీద ప్రతి రోగం మీద బిడలలో ప్రకటిస్తున్నాం ఏసుక్రీస్తున్నాము ఒక స్వస్థపరచండి మహిమనుందండినైనా మిమ్మల్ని దాన్ని మీరు రాకడం పరచమని ప్రార్థిస్తున్నాం వాటిని మంచి విలదీ చేయండి వెహికల్ వేసి మిమ్మల్ని స్థితించాలని సహాయపడమని ఏసు క్రీస్తు పరిశుద్ధం ఉన్నా ప్రార్థించున్నాం తండ్రి ఆ మన ప్రభుత్వ ఏసు కృప సమాధానం నడిపింపు ఆమేన్. ైట్లా <tries>